వాక్యం చూసుకుందాం యూ య పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము నిన్నటి మొన్నటి దినాన్ని మనం ఒక వాక్యం చూసినాం ఏంటంటే అంత దినంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందని కదా చూడండి ఎందుకు చల్లారిపోతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని వాక్యము దేవుని ప్రేమ మనుషుల్లో లేకపోతే ప్రేమ చల్లారిపోద్ది అంట అంటే ప్రేమ ఉండదు ఈ లోకంలో కానీ ఎందుకు ప్రేమ చల్లారిపోతుందంటే అక్రమం విస్తరించట చేత చూడండి ఈ లోకమంతా అక్రమంగా ఉంది కదా అక్రమం అన్యాయం జరుగుతూ ఉంది ఈ లోకమంతా కానీ ఈ లోకంలో ఈ లోకప విధానం అది ఈ లోకప విధానం ఉన్నప్పుడు ఇవన్నీ మనకి చూస్తూ ఉంటాం మన కళ్ళతో చూస్తూ ఉంటాము ఎన్నో విధానాలుగా మనకి అవి కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ లోకపు విధానాలు చూస్తే మనం వ్యసన పడొద్దు అంట మనుషులు జీవించే విధానాలతో ప్రతి దసలో అది మనకు కనిపిస్తూనే ఉంటది కానీ వాళ్ళు ఎట్లా ప్రభు చెందు అనే విషయాలను ఆ ప్రయాసం తప్ప ఏదో ఏది మనకు ఉండడానికి వీలేదన్నట్టు చూడండి ఎందుకంటే అనేకులు అభ్యంతర పడతారంట ఒకరినొకరు అప్పగించుకొని ద్వేషిస్తారంట మన ప్రభు చెప్పిండు రెండు సంవత్సరాల క్రితం చెప్పిండు మన ప్రభు కాబట్టి ఈ చివరి కాలంలో మనుషులు ఒకరికొకరు అప్పచెప్పుకుంటారంట ఈడు నా వాడు నీ ఉండదు అంటే మనుషుల్లో ప్రేమ లేకపోతే అంత దౌర్జన్యము అంత ద్వేషము అంత నిండుకుపోయి భయంకరంగా ఉంటుంది అంటే ఈ లోక వ్యవస్థ ఆ టైంలో ప్రభు చెప్తుండే అక్కడ అక్రమం విస్తరించిపోతే అనేకుల్లో ప్రేమ చల్లారదు అది ఈ లోకస్తులు కావచ్చు ప్రభు నమ్ముకున్న కూడా కావచ్చు సరే ఈ లోకస్తులో చల్లారిపోయిందంటే వాళ్ళు ప్రభుని తెలుసుకోవాలి కాబట్టి చల్లారిపోయింది కానీ ప్రభుని తెలుసుకున్న కూడా దేవుని ప్రేమ చల్లారిపోతుంటే అది ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి కానీ అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం ఎకనామిక్స్ అంతా పోతుంది కదా కాబట్టి ప్రతి దశలో అడుగడుగులు మనకు అన్ని ఎదురైతేనే ఉంటాయి ఇవన్నీ కానీ మనం మటుకు ప్రతి క్షణం మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయము మన ప్రభు చెప్తుంది కానీ ఇక్కడ మత వార్తలు మనం చూస్తే ఆ పదమూడు అద్యం ఇరవై అయితే అతనిలో వేరు లేనందున కొంత కాలము నిల్చొని కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైన కలగ గానే చూడండి వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస కలిగితే రాగానేమవుతుందంట అందరు అభ్యంతర పడిపోయి శోధంలో పడిపోతారంట ఇది ఇది చాలా భయంకరంగా ఉంటది కదా విత్తువాడకు ఇచ్చిన ఉపమానంలో మనం చూస్తాం అది ఎందుకు ప్రభు అవన్నీ నాలుగు గుంపులుగా విభజింపబడ్డాయి ఒకటి త్రోవ పక్కన పడింది ఒకటేమో రాతి నెలబడింది ఒకటి ముళ్ళ ముళ్ళ తుప్పుల్లో పడింది ఒకటే కానీ విత్తనం ఆయన వేసుకుంటూ పోతుండడు కానీ ఎక్కడ పడుతున్నాయి కాబట్టి దేవుని వాక్యము ఆ సత్యము బయలుపరచబడుతుంది అనేకులు వాక్యాలు వింటున్నారు ఎంతో మంది కానీ వాక్యము వాళ్ళ హృదయంలో లేకపోతే చూడండి ప్రభుల్లో సంపూర్ణంగా ఎట్లా ఎదగలం మనం దేవుని వాక్యం హృదయంలో ఉంటేనే కదా మనం సంపూర్ణంగా ఎదగలం కాబట్టి ఆయన వాక్యాన్ని మనం నింపుకుంటేనే కానీ మనం ఈ శోదల మీద విజయం పొందలేం ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే ఖచ్చితంగా మన పాపంలో పడిపోతాం ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు ఎందుకంటే వాక్యం ఉంది ఆ రీతిగా ఏ రీతిగా ఉంది వాక్యం ఆ దేవుని ప్రే దేవుని పిల్లలు పాపం చేయడంటాను ఎందుకు పాపం చేయంటే వాడు తను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వాడిని ముట్డు అన్నారు సైతాన్ని నేను ముట్టకుండా నువ్వు భద్రపచ్చబడాల మనం అంతా అది పాయింట్ అన్నట్టు చూడండి మనము దేవుని ఉండి భద్రపచ్చ పడితేనే ఈ అక్రమమైన జీవితంలో మనం జీవించలేం ఎందుకంటే ఒక పని కొరకు దేవుడు లోకంలో పెట్టిండు ఇదంతా ఈ లోక విధానం అంతా వాడాది కానీ వాక్యం చెప్తుంది మిమ్మల్ని తోడేల దగ్గర పంపిస్తున్నా గొర్రె పిల్లలు తోడేల దగ్గర పోతే ఎట్లా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది కదా చూడండి అట్లనే తోడే మనుషులు కదా ఈ లోకం కాబట్టి క్రూరమైన మనుషులు మృగాల్లాగా ఉన్నారు ఈ వ్యవస్థ కానీ అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు మనం పంపిస్తున్నాం అలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం కానీ మనం వాళ్ళకి దొరకం కానీ గొప్ప జనము దేవుని బిడ్డలంతా ఎంతో మంది వాడు బానిసత్వంలో చెక్కబడినారు వాళ్ళని బయట తీసుకొని ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఉండదు దేవుని ప్రేమ కలవరిసీల్లో చూపించిన ప్రేమ చివరి వరకు ఉంటుందా మనుషులంటే కష్టమే చూడండి ఆయన ప్రేమ లేకుంటే కష్టమే కదా ఎందు ఎంత భక్తి చేసి ఏం లాభం ఎంతగా నువ్వు ప్రయాసపడి ఏం లాభం చెప్పు పౌలు ప్రేమ లేని వాడిని కన కంచుతో ఒక ఘనగనగానే సౌండ్ కొట్టితే ఎంత ఉంటది సౌండ్ అంత చూడండి ఎంత కృపావారాలు ఎంత చేసినా ఎన్ని అద్భుతాలు చేసినా ఎంత భక్తి చేసినా కానీ దేవుని ప్రేమ లేకపోతే నీ వ్యక్తుడనే అక్కడ అందుకు దేవుని ప్రేమ ఎంతో అవసరం ఎందుకంటే ఈ చివరి కాలంలో దేవుని ప్రేమ లేకపోతే మనుషుల రక్షణ నడిపించని ఫస్ట్ పాయింట్ అది సెకండ్ ఆయన ప్రేమ ఎందుకు మనము దేవుని ప్రేమలో మనం సంపూర్ణంగా తయారుగా పౌలు అంటాడు ఇంతగా నేను ప్రయాసపడి దేవుని ప్రేమలో నేను లేకపోతే నేను వ్యర్థుడనే ఉంటాడు ఎంత ప్రయాసపడినా ఎంత భక్తి చేసినా కానీ వ్యర్థడనే ఎందుకంటే చివరి కాలంలో ఎంతోమంది భక్తిహీనతతోని ఎంతోమంది భయంకరంగా నడుస్తారంట అందుకే యూధా పత్రికలు మనం చూస్తే యూదా పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చిలో వారు తమ దురాశల చొప్పున నడుచుకునిచ్చు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గుర్చి చిందించి వారునే ఉన్నారు వారి నోట డమ్మమైన మాటలు పలుకును చూడండి వారు దురాశల చొప్పు నడుచుకునిచ్చు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుతారంట ఈ లోకమంతా ఎవరి తట్లనే ఉంది కదా మనుషుల నుంచి లాభం సంపాదించుకోవాలంటే వాళ్ళు కొనియాడుతూ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళని పొగుడుతూ ఉంటారు అన్నట్టు ఆ రీతిగానే సైతాను వాళ్ళు మోసగిస్తూ ఉన్నాడు ఎందుకంటే పొగడతాలంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా ఒక పాస్టర్ ఒక పాస్టర్ని పొగ కానీ ఎంతోగా తబ్బిబ్బైపోతా ఉంటాడు అన్నట్టు కానీ అది వాళ్ళ లాభం కోసమే కానీ వాళ్ళు తెలీదు వాళ్ళంత భయంకరంగా డాంబికమైన మాటలు మాట్లాడతారని వాళ్ళు తెలియదు అన్నట్టు అంతే అందుకే పదిహేడవ వచ్చినంలో అయితే ప్రియులార అంతే కాలము అంటే చివరి కాలంలో అంత్య దిన మనం ఉంటుంది దేవుని రాకడ దినాల్లో అయితే ప్రియులార అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని అపహాసకులందురని మన ప్రభుైన ఏసు క్రీస్తు అపోస్తులు ఇది ఇది వర ఇది వరకు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకును ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది పాయింట్ అన్నట్టు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే చూడండి అంత్యకాలం మంది ఏం జరుగుతుందంటే భక్తిహీనులంట అంత్యకాలంలో భక్తిహీనులు వస్తారంట అంత్యకాలంలో భక్తిహీనులు చూడండి భక్తిహీనులు ఉంటారంట తర్వాత దురాశల చొప్పు నడుచుకున్న అపహాసకులంటురాశతో నడుచుకుంటారు ఎందుకంటే దురాశ అంటే దుర్నీతికి సంబంధించింది ఎందుకంటే దేవుని ప్రేమ లేకపోతే మనుషుల్లో దురాసే ఉంటుంది కదా అంత దోచుకోవాలా ఆక్రమించుకోవాలా అవన్నీ ఉంటాయన్నట్టు చూడండి కాబట్టి వాళ్ళు అపహాసుకులు ఉంటారని మన ప్రభు అయిన అపోస్తులు ఏసుక్రీస్తు ఇది వరకు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అందుకు మనం పత్తి క్షణం మనం వాక్యంలో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలా మన ప్రభు ఏం చెప్పిన అపోస్తులు ఎట్లా చెప్పిన చివరి కాలంలో ఎట్లా ఉండబోతాయి అని కానీ వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మోసపోవన్నట్టు దేవుని ప్రేమలు మనం నిలిచి నిలవగలం లేకుంటే పడిపోయే అవకాశం ఉంటది ఎందుకంటే ఇందాక మనం చూసినాం అతనిలో వేరు లేనందున ఏమవుతుంది కొంత కాలము ఏమవుతుందంట కొంత కాలము ఏం చేస్తాడు వేరు లేనందున చూడండి మత్తవార్తలో మార్కు సువార్తలో నాలుగు పదిహేడులో అయితే వారిలో వేరు లేనందున కొంత కాలము నిలుతురు కానీ వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైన కలుగు కానీ వారు అభ్యంతరపడతారంట చూడండి ఎంతోమంది అభ్యంతర పడతారు కదా వాక్యం కోసం అంటే ఈ వాక్యం నేను పాటించలేను ఈ శ్రమ నేను భరించలేను చూడండి సంపూర్ణంగా నువ్వు సత్యంలో పోతుంటే నీకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి ఎందుకంటే ఈ లోకాదితంగా జీవించిన వాడికి శ్రమ ఉండదు వాడు ఆడంబంగా జీవిస్తూ ఉంటాడు కాబట్టి వాడు దుష్టిని ఆదంలో ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేయని వాడు వాడు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అంతా నాకు బాగానే ఉందని చెప్పుకున్నట్టు కానీ వాడు అంతకంతకు వాడు మోసపోతున్నాడు వాడు ఇంకా నరకానికి దగ్గరలో పోతున్నాడు వాడు తెలియదు కానీ ఎవరైతే సత్యాని స్వీకరించి దేవుని పట్ల అవగాహన కలిగి ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన నిబంధన గైకొని ముందుకు పోయి అనేకులు నడిపిస్తారు ప్రభు చెంతకి వాళ్ళకు శ్రమలు అయినా కానీ ప్రభు తన భక్తులను కాపాడతాడు తన బిడలను ఖచ్చితప్పగా ఆయన కాపాడతాడు అన్నట్టు అందుకు మనము వేరు అంటే ఆయన వాక్యం మన హృదయంలో నాటుకోవాలా ఎందుకు అనేకులు శోదరుల శ్రమంలో పడి పడిపోతారంటే వాళ్ళు వాక్యం ఉండదు కాబట్టి కొంతకాలం నమ్ముతారు కొంతకాలం నమ్ముతున్నట్టు కొంతకాలం నమ్మి శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే హింస వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొత్తాన్ని వాక్యని విడిచిపెట్టి ప్రభుకు దూరంకి వెళ్ళిపోతారు అభ్యంతర పడిపోతారు ఇది మా వల్ల కాదని పానం కంటే ఎక్కువ చూడండి అయితే నేను ఈ ఈ మాట్రి అది ఉంది కదా అత సాక్షుల గురించి ఒక బుక్లో చదివినప్పుడు ఏముందంటే అక్కడ ఆ పౌలుకార్పణ యోహోన్ భక్తుడు ఒక శిష్యుడు అయిన అతను తర్వాత ఇంకొక వ్యక్తి ఆయన పేరు నాకు జ్ఞాపం వస్తలేదు అయితే వాళ్ళు ఆ ప్రతి ఒక్కరిని రోజు ఆ సింహాలకి ఇష్టోళ్ళు వాళ్ళు మనం చూస్తే రోమా ప్రభుత్వంలో నెరో నెరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు ఏం చేసినట్టు ఆయన అందరినీ ఆ ఒక గృహంలో వేసేసి రోజుకొకరిని ఆ సింహాలకు ఎరగ వేస్తుడు అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చేటోడు వాళ్ళంత పబ్లిక్ అంత చుట్టూ కూర్చొని హేళం చేస్తూ చూసేటోళ్ళు అనట్టు సింహాలు తింటా ఉంటే వాళ్ళు హేళం చేసేటోళ్ళు అంత భయంకరంగా చంపింది క్రైస్తవులు చూడండి దేవుని వాక్యం నిమిత్తం వాళ్ళు అంతగా భయంకరంగా వాళ్ళు హింసింపబడినా కానీ ప్రభుని మడకు విడిచిపెట్టలే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అతని పేరు నాకు జ్ఞాపం వస్తులేదు అయితే అందరినీ ఆ సైనికులు వచ్చి వాళ్ళు వచ్చి ఏసు ప్రెరో చక్రవర్తి ఆయనే దేవుడు నువ్వు ఒప్పుకోవాలా ఏసు ప్రభు దేవుడు కాదు ఆయన ఒప్పుకుంటే నువ్వు నువ్వు నువ్వు సావకుండా అని చెప్పి అనేకులు ఏం చేస్తారో వాళ్ళని చేస్తా ఉంటే కొంతమంది వాళ్ళు ఏం చేసింది తెలుసా అభ్యంతరం పడిపోయి మాకు దేవుడు దేముందని చెప్పి వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎవరైతే దేవుడి కొరకు మీరు చనిపోయినా పర్లేదు ప్రభు కొరకు మేము ఉండాలా అని చెప్పి ఉన్నవాళ్ళు మొత్తం సింహాలకి వేసేసిన వాళ్ళు ఆహారంగా అయినా కానీ ప్రభును వాళ్ళ ఆత్మలు కాపాడాయి అవే కదా బలిపీకి బలిపీఠం ఆత్మలంటే అవే అత సాక్షులైన వాళ్ళు అంటే గొప్ప జనం చూడండి అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు సమయం ఇస్తున్నా ఏమని మీరు ఏస్తు ప్రభు దేవుడు కాదు ఆయన దేవుడు కానే కాదు నెరవ చక్రవర్తి మీకు దేవుడు ఆయనే మీకు ఆయనే మీరు పూజించాలా ఆయనే మీరు చేయాలా అని వాళ్ళ సైనికుల బెదిరిస్తుంటే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయినారు కొంతమంది ఏం చేశారు ప్రభు కొరకు నిలబడినారు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసుకొని నిలబడ్డారు వాళ్ళ రీతిగా చూడండి ఈ చివరి కాలంలో అట కదా మెడల మీద కత్తులు పడతాయి చూడండి అంత అలాంటి కాలంకు మనం వచ్చేసినాం మనం అందుకు అనేకులు అభ్యంతర పడతారు అన్నట్టు ఎందుకంటే వాక్యం లేకపోతే ఖచ్చితంగా అభ్యంతర పడతారు అందుకు మనం పత్తి క్షణం దేవుని వాక్యంలో మనం సంపూర్ణంగా మనం బలపడాలి కొంతకాలం నమ్మి కొంతకాలం విడిచిపెట్టేది కాదు నీకు శ్రమ వచ్చినా కానీ హింస వచ్చినా కరువు వచ్చినా వస్త్రహీనత వచ్చినా ప్రవులు అంటాడు కదా హింస అయినను శ్రమైనను వస్త్రహీనత అయిన కరువు అయినను ఉపద్రవమైన ఏమొచ్చినా కానీ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రేమలోని నన్ను విడవాప నేరుని రూఢిగా నమ్ముచ్చిన అంటాడు అలా లుయ్యా చూడండి ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాను ఈ లోకంలో శ్రమ హింస ఉపద్రమం కరువు వస్త్రహీనత అన్ని వచ్చినా కానీ ఆయన ప్రేమ నుంచి నేను విడదీదంట చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఎందుకంటే అంతగా పౌలు దేవుని ప్రేమలో సంపూర్ణగా తయారైనాయన మనం కూడా ఆ రీతిగా ఆయన ప్రేమించే బిడలు ఆ రీతినే ఉంటాం ఎందుకంటే ఏసు ప్రభు లాగా మనం ఉంటాం అన్నట్టు చూడండి ఏసు ప్రభు ఆయన కుమారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంత ఎంతగా మనల్ని ప్రేమించండి చెప్పండి ఆయన బిడల్ని ఎంతగా ప్రేమించింది ఆయన ఎన్ని శ్రమలు అనుభవించండి ఆయన ఎందుకోసం అనుభవించండి మన కొరకు కదా కాబట్టి ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోండి ఈ లోకంలో మనుషులందరూ రక్షింపబడాలని మనం కూడా అంతగా ప్రయాసపడాలా క్రీస్తు కలిగిన అదే కదా ఆయన మనసు మనకు లేకపోతే మనం అంతగా ప్రయాసపడం చూడండి ఎంతోమంది ఆ రీతిగా లేరు కానీ అంతలో కనపడే అంతలో వినబడే ఆవిర్ వంటి వారు అన్నట్టు మంచి జీతం అట్టుంది కానీ కొంతకాలం భక్తి ఉంటుంది తర్వాత భక్తి మొత్తం పోతుంది ఈ చివరి కాలంలో భక్తిహీనులుగా తయారైపోతారు కానీ మనం మటుకు అని వాక్యం చెప్తుంది చూడండి అందుకే పౌరులు అపోస్తులు చెప్తారు మన ప్రభు చెప్పిండు అది మీరు జ్ఞాపకం చేసుకోమండి అయితే పదిహేడు వచ్చిన అయితే ప్రియులారా అంతేకాలం తమ భక్తిహీనత దురాశలు చెప్పు నడుచుకునే వాళ్ళు దురాశ ఉంటుంది భక్తిహీనంలో ఉన్నప్పుడు దురాశ రకంకేముంటుంది భక్తిలో ఉంటే దురాశ ఉండదు భక్తి హీనతలో పోయినప్పుడే దురాశ అన్ని వస్తుంటాయినట్ అది మన జ్ఞాపకం చేసుకోవాల అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యం ఏంటంటే చూడండి పదహారు పంతొమ్మిదో వచనంలో వాళ్ళు ఎట్లా ఉంటారని చెప్తున్నారు అక్కడ అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని భేదములు కలుగు ఇది మనం అర్థం చేసుకోవాలా చూడండి ఇవన్నీ మనం ఇలాంటి గుంపులు మనకు తగులుతూనే ఉంటాయి వాళ్ళు ఎట్టుంటారంట ప్రకృతి సంబంధమైన మనుషులంట ప్రకృతి సంబంధం అంటే శరీరంగా జీవించేవాళ్ళు సేవకులే మళ్ళీ శరీరంగా జీవించేవాళ్ళు శరీరంగా జీవిస్తూ ఉంటారు ప్రకృతి సంబంధంగా ఈ లోకాదీతంగా జీవిస్తూ ఉంటారు కానీ ఆత్మ వాడు ఏంటంటే దేవుని ఆత్మ వాడు ప్రకృతి సంబంధం జీవించు ఎట్లా జీవిస్తాడు అందుకు మనకి పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం ఆయన ఆత్మ అభిషేకం మనలో లేకపోతే మనం ప్రకృతి సంబంధంగానే జీవిస్తాం ఈ లోకాదీతంగా జీవిస్తాం ఎప్పుడ మనం ఈ లోకానికి వేరుపడి జీవిస్తామంటే దేవుని ఆత్మ ఏసుప్రభు నీ హృదయంలో ఉంటేనే నువ్వు ఈ లోకాన్ని అసహించుకుంటావు నువ్వు పాపాన్ని అసహించుకుంటావు ఆయన ప్రేమ ఆత్మరూపకంగా సమృద్ధిగా నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది గల్తెరి రాసిన పత్రికలో ఉంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించేను అనేది వాక్యం అంటే దేవుని ఆత్మ అంటే దేవుడే కదా ఆయన మన హృదయంలో ఉంటేనే మన ఆయన ప్రేమ ఉంటుందండి అప్పుడు నువ్వు సహించగలవు అన్నిటి నువ్వు భరించగలవు సహించగలవు ఎక్కడున్నా కానీ కానీ మన ప్రభు కాలంలో కూడా ఎంతగా శాస్త్ర పరిచయం ఎంత భయంకరంగా చేసిన వాళ్ళు అయినా తండ్రికి విధేత చూపించిండు ఆయన పని నిమిత్తం ఈ లోకానికి వచ్చిండు కానీ అది నెరవేరేంత కూడా ఆయన మౌనంగా ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఏం చేసిండు ఆయన ప్రేమను చూసిపెట్టలేదు తండ్రి ఏ రీతి నన్ను ఆ రీతి నేను నేను మిమ్మల్ని ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలా ఇప్పుడు తండ్రి ఎవరు ఏసు మన తండ్రి కాబట్టి నువ్వు ఆయన కుమారులాగా ఆయన మన ప్రభు అంటున్నాడు తండ్రిని సంబోధిస్తున్నాడు తండ్రి కుమార్ని గుణగానం చెప్తుండడు అక్కడ తండ్రిని నన్ను నన్ను ఏ రీతిగా ప్రేమిస్తుండో అదే ప్రేమను నేను మేము ప్రేమిస్తానని శిష్యులతో చెప్పిందా లేదా ఇప్పుడు ఏసు తండ్రి అయితే ఇప్పుడు మనం ఆయన కుమారులు కాబట్టి ఆయన ఎట్లా ప్రేమిస్తున్నావు మనం ఈ లోకంలో మనుషులు కూడా ఆయన పట్ల రావాలని అటనే ప్రేమ చూపించాల మనం అది ఎందుకంటే ఈ చివరి కాలంలో మనుషుల ప్రేమ ఎందుకు ఉండదంటే అంత దురాశ అక్రమము అన్యాయమైన జీవితం జీవిస్తూ ఉంటే భక్తీనేతలు దిగజారిపోతే ఆత్మ లేని వారేండి ప్రకృతి సంబంధంగా జీవించిన వాళ్ళు భేదాలు కలుగు చేస్తూ ఉంటారంట అంటే అనేకులు భేదాలు వస్తూ ఉంటాయి ఈ లోకంలో ఎందుకు భేదాలు వస్తాయని చెప్పమంటారా ఈ లోకంలో ఎన్నో డినామేషన్స్ ఉన్నాయి క్రైస్తవ సంఘాలు ఉన్నాయి సంఘాలు ఎందుకు భేదాలు వస్తున్నాయి ఒక సంఘం ఒక ఎందుకు పడదంటే వాళ్ళు ప్రకృతి సంగం ఆత్మ లేదు వాళ్ళకి అటు చెప్తే కొద్ది కష్టంగా ఉంటుంది కానీ భేదములు కలుగు చేస్తున్నంటే వ్యత్యాసాలు ఉన్నాయలేదు ఇప్పుడు సంఘాల్లో నువ్వు ఒక బోధ చెప్తే నేను ఒక బోధ చెప్తా ఈ రోజు ఉందా లేదా ర్యాప్ సర్కల్ టు బోధ లేదు బైబుల్లో చెప్తున్నారు మనుషులు ఒకరు నమ్ముతున్నారు ఒకరు పరిశుధాత్మ నమ్ముతున్నారు ఒకరు నమ్ముతలేరు మరి వ్యత్యాసం ఉందా లేదా మరి ఎట్లా ఎక్కడ ఉంది సత్యం చెప్పండి చూడండి ఇవన్నీ మనకి ఇవన్నీ ఎదురైతే ఉంటాయి గుంపులని తగులుతూ అయినా కానీ ఆ గుంపులతో మనకి ఎలాంటి పని లేదు కానీ ఆ గుంపులో ఉన్న వాళ్ళందరినీ మనం మటుకు నడిపించాలి ఆ అది మనకు దేవుడిచ్చిన భారం వాళ్ళు ఆత్మ లేని వారు అయ్యండి భేదాలు కలు చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మన గురించి మనం ప్రభు మాట్లాడుతున్నాం చూడండి ప్రిలార మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనిచ్చు ఇది సీక్రెట్ అన్నట్టు దేవుని యొక్క వాక్యముల నుంచి ఎవరు తొలగిపోతారు ఎవరు అభ్యంతర పెడతారు ఎవరు కొంతకాలం నమ్మి కొంతకాలం ఇచ్చి పెడతారు అంటే ఇక్కడ ఉంది ప్రిలార మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకోవాలంట మనం మనం విశ్వసించింది ఏంది పరిశుద్ధమైన దాని మీద అంటే ఏ స్ప్రవేయ కదా వాక్యం ఆయన పునాది మీద మనం కట్టుకోవాలంట అంటే నీ నీ పునాదిని స్థిరపరచుకోవాలా ఒక విధంగా చెప్పాలంటే నీ ఆత్మీయ జీతాన్ని బలపరుచుకోవాలా ఎందుకంటే ఈ శ్రమల కాలం ఈ శ్రమల కాలం షేక్ చేసే శ్రమలు రావచ్చు కొన్ని తుఫాన్లు బిల్డింగ్ కట్టినా కూలిపోతాయి కొన్ని కొన్ని కూలిపోవు గట్టిగా ఉంటాయి కొన్ని తుఫాన్ వచ్చినప్పుడు చెట్లు ఇరిగిపోతా ఉంటాయి కొన్ని ఇరిగిపోవు కొన్ని ఏమో ఏరులతో సహా పెళ్ళగించబడతాయి కొన్ని కొన్ని మటుకు కొమ్మలు ఇరినా కానీ చెట్టు మటుకు గట్టిగా అర్థం చేసుకుంటుంది చెప్పండి అది అంటే ఎంత తుఫాన్ వచ్చినా కానీ ఏసు చెప్పిన లేదా ఇసుక మీద కట్టుకుంటే తుఫాన్ ఇస్తే మొత్తం పోదంట కానీ బండ మీద పునాది వేసిన వాడు వరద వచ్చినా ఏది ఇచ్చినా కానీ అది పడిపోదంట కాబట్టి ప్రకృతి సంబంధంగా చూస్తే చెట్టు పడిపోతే ఇరిగిపోతున్నారు కానీ ఇది ఆత్మీయమైన జీవితం కదా పునాది ఆ పునాది మీ నువ్వు కట్టబడితే నువ్వు శైలించగలవు ఇంత తుఫాను వచ్చినా కానీ తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినా కానీ నువ్వు మటుకు భయపడు షేక్ ఎందుకంటే వస్తే తుఫాను తుఫాన్లకు రాక తప్ప భూకంపాలకు రాక రాక అన్ని వస్తాయి కానీ ఆత్మీయ దర్శనం అర్థం చేసుకుంటే మనం మటుకు మనం విశ్వసించే ఆయన వాక్యం ఆయన సత్యంలో ఆయన పునాది మీద మనం కట్టుకునిచ్చు తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట ఇది చాలా ముఖ్యమైనది ఇది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ఎందుకు ఎట్లా ఉండేది చెప్పండి పరిశుద్ధాత్మను ప్రార్థించడం అంటే నువ్వు దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆసక్తితోని విజ్ఞాపనతోని ఎంతో ఆసక్తితో హృదయాలను కొమ్మరించుకొని తీవ్రంగా నువ్వు ప్రార్థన చేస్తూ దేవునికి పరిశుద్ధాత్మ అభిషేకం నీ మేరకు అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు హలలు అలలు చూడని అంతగా ప్రార్థన చేస్తుంటే దేవుని నిన్ను ఆత్మలో నిన్ను ఎక్కడో తీసుకెళ్తాడు నీకు దర్శనాలు రావచ్చు పరిశుద్ధాత్మలు అంటే నిండుకొని దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలంట మనం ఇప్పుడు మనకు ఆ ఎంతో అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థ ఒకరు ప్రార్థన చేస్తే నేను గమనిస్తూ ఉంటావు దేవుని ఆత్మతో నింపబడి షేక్ అవుతూ ఉంటారు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన వాళ్ళు నోటి నుంచి వచ్చే స్వరము ఎంత గట్టిగా ఉంటుందంటే మనుషుల్ని పంపింపజేస్తుంటుంది కాబట్టి పరిశుద్ధ మనం ప్రార్థన చేయాలంట మనం ఏం చేయాలా ఫస్ట్ ఏం చేయాలా మొదటిది మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మేము కట్టుకోవాలా తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎట్టుందని నువ్వు ఈ రోజు తెలుసుకోను నువ్వు గమనించి నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఆత్మీయ స్థిరంగా ఉన్నావా బలపడినవా లేకుంటే ఇంకా నువ్వు ఇంకా పునాది వేసుకునే స్థితిలోనే ఉన్నవా ఇంకా నువ్వు పునాది మీదకి రాలేదా ఇంకా నువ్వు ఆయన వాక్యంలో ఇంకా సంపూర్ణంగా బలపడలేదా ఇది మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే చివరి కాలంలో ఇది భయంకరమైన శ్రమల కాలం పునాదులు కూడా షేక్ తీసే టైం ఇది అంత భయంకరమైన కాలం కాబట్టి ఇది ఎంత భయంకరంగా పోతుంది ఇది కానీ అంత వరకు రక్షింపనుంది వాక్యం నువ్వు అంత వరకు ఆయన కొరకు సహించాలంటే సాక్ష్యం ఇవ్వాలంటే నీకు ఎంతో ఓపిక అవసరం ను పశుద్ధాత్మను నువ్వు ప్రార్థించాలా దేవుని వాక్యంలో నువ్వు స్థిరపడాలా బలపడాలా ఆ రీతిగా మనం బలపడితేనే గాని మనం ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వలేం ఈ లోకంలో కాబట్టి పశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభుకు యేసు కొరకు కనిపెట్టచ్చు నిత్య జీవమైన మన ప్రభు కొరకు మనం కనిపెట్ట అనే రెండో తిరిగి రనేనడు సెకండ్ కమింగ్ వస్తాడు ఈ లోకంలో ఈ భూమి మీద అడుగు మన ప్రభు నిత్య జీవన మన ప్రభు ఒక క్రీస్తు కనికరం కనికరం కొరకంట కనికరం ఆయన కనికరం కొరకు మనకు కనిపెట్టాల ప్రభు ఏసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టొచ్చు తర్వాత దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి ఇది ముఖ్యమైనట్టు నువ్వు ప్రార్థన ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా ఎంతగా చేసినా కానీ ఆయన ప్రేమలో నువ్వు నిలవాలంట నిలిచినట్లు అంటే నిలవాలని చెప్తున్నక్కడ అంటే దాని అర్థం ఏంది నిలవరని అర్థం కాచుకోవాలంట మనం కాచుకోవాలా కనిపెట్టుకోవాలా కలవరిసిలో అని చూపించిన ప్రేమను ఆ హృదయంలో ఉందా మనం పరిశీలించుకోవాలా అనే తిరిగి వచ్చేంత ఆ ప్రేమను మనం అట్లనే దాన్ని కనిపెట్టుకొని ఏం చేయాలా కాచుకొని ఉండడం అనండి చూడండి ప్రియులారా మీరు విశ్వసించు చూడండి అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత జీవార్థమైన మన ప్రభుకు ఏసు కనికరము కొరకు కనిపెట్టుచు కనిపెట్టాల మనం ఆయన కనికరం కొరకు మనం కనిపెట్టాలంట దేవుని ప్రేమ నిలిచినట్టు ఎల్లప్పుడు కాచుకున్నట్టు తర్వాత ఏముంది అక్కడ వారి మీద కనికరం చూపించమన్నట్టు ఇది మనం అర్థం చేసుకోవాలా ఆయన కనికరం కొరకు మనం కనిపెట్టుకోండి ఎందుకంటే ఆయన కనికరం మనం పొందుకోపోతే ఆయన కనికరం నీళ్ళ లేదు పరిశుద్ర ప్రేమల దేవ తండ్రి దేవా లెక్కలేని బంధనాలు కృతజ్ఞత పరిశుద్ధ మంత్రుల సర్వాధికారి వేలాది తీతులతో కూడిన మాహునుద్రమైన గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి దేవా ఈచు ప్రభ అదే రీతిగా మరి వాక్యం చేత మీరు మాట్లాడిన విధానం నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభ మరి దేవాచు ప్రభ ఈ లోకం ప్రభ ఎక్కడ చూసినా కానీ ప్రభ నిండిపోతుంది ప్రభ కానీ ఈచుప్రభ మరి ప్రతి ఒక్క ప్రజల మధ్యలో నుంచి ప్రభా మీరు ప్రభా మమ్మల్ని ఏర్పచి మమ్మల్ని ప్రభాని యొక్క రక్షణ ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభ థ్యాంక్ యూ జీజు థ్యాంక్ యూల్గా ఉన్నా తండ్రి దేవాయసు ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉండాలా ప్రభా ఎల్లప్పుడూ నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావ మాకు తోడగిండి నడిపించమని ప్రార్థిస్తున్నాం చండి దేవా మేము ఎక్కడ మోసుకోవద్దు ప్రభా దేవాస ప్రభా మేము మోసిపోవద్దంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మాకు నడిపింపు కావాలి తండ్రి దేవాయసు ప్రభా మరి మా ఆత్మలు మీకు అర్పిస్తున్నాం ప్రభా మీకే పరిమితి చేస్తాం ప్రభా మరి మీరు వచ్చి మా రుద్యంలో నివసించండి మా ఆత్మను నివసించి మరి ప్రార్థిస్తుంటండి నీ యొక్క ప్రభా నీకే స్తోత్రం నీకే ఉండాలి తండి దేవాయత్ ప్రభ మరి ఎల్లప్పుడూ ప్రభా నీ మేము అందరినీ కూడా ప్రభా మరి నడిపించాలంటే ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డ వెలిగింపబడాలంటే ప్రభా వారి సత్యని మేము ప్రకటింప ప్రభా నీ యొక్క ఆత్మ చేత మాకు ఇవన్నీ మేము చేయగలుగుతాం ప్రభా ఏసే మరి మీదే మాకు తోడైనా నడిపించండి ప్రభ దేవాయత్తు ప్రభ క్రీస్తు పోలిక ఉండి నడుచుకోమని చెప్తున్నారు ప్రభా దేవాత ప్రభా మరిన్ని యొక్క గుణగానే మాకు దయచని ప్రభా నువ్వు ఇచ్చిన పిలుపుని ప్రభా ఎవరు కూడా పోగొట్టుకోకుండా ప్రభా మేము జాగ్రత్త పడాలా దేవా మేము చివరి వరకు కూడా ప్రభా విశ్వాసం కానీ ప్రభా మేము పడిపోకుండా ప్రభా ఆ యొక్క విశ్వాసం పోగొట్టుకోకుండా ప్రభ మేము గట్టిగా పట్టుకొని జీవించే వాళ్ళ లాగా దయచని అదే రీతిగా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రేమని కూడా ప్రభా మేము పోగొట్టుకోకుండా ప్రభ దాన్ని కూడా మేము గట్టిగా పట్టుకోవాలి తండ్రి దేవాయత ప్రభ ఎల్లప్పుడూ ప్రభా మా రుదలు మండుతూనే ఉండాల ప్రభా నీ సత్యాన్ని మేము ప్రకటించేయాలి ప్రభా మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగింపబడాలా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా సర్వ సత్యంలోకి రావాల వారికి మేము సత్యని ప్రకటింప చేయాలి ప్రభా మమ్మల్ని నడిపించింది నీ యొక్క పల్లొక జ్ఞానం మాకు దిని ప్రభావం మీరు ఎన్నో దర్శనాల చేత మాట్లాడిన దేవుడు ప్రభ దేవాయచప్రభ ప్రతి దర్శనాలు ఎవ్రీథింగ్ మేము అర్థం చేసుకోవాలంటే ప్రభా కేవలం ప్రభ యొక్క ఆత్మ నడిపింపు ప్రభ కాబట్టి ప్రభా నీ యొక్క ఆత్మచేత మాకు నడిపింపు దయచేసి మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తుంది దేవాయత్తు ప్రభ మా సేవ జీవితాన్ని ఫలివరితం దయచని ప్రభా ఇతర సేవ జీవితాన్ని కూడా ప్రభా ఫలివరితం దయచని ప్రభా దేవాయప్రభ ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశించి తనింపండి వారి సేవ జీవితం ఫలిభరితాన్ని దయచని ప్రభ ప్రతి యొక్క పరిశుద్ధిగా ముద్రించుకుని ప్రభావ నీరు అక్కడే ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభావ మేము తొందరగా సిద్ధపడాలా దేవాయత్ ప్రభ నీ యొక్క పనిలో మేము నిఘ్నమైపోవాల తండ్రి దేవాయ ప్రభ ఎక్కడ కానీ ప్రభా ఎక్కడ పోయినా కానీ ప్రభా నీ యొక్క సత్యాన్ని మేము ప్రకటించే వారి ఉండాలి ప్రభా నీ తర్వాత మేము ఏదో ఒక విధంగా మేము ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుండీ అదే రీతిగా ప్రభా నుంచి ప్రభావ ప్రతి తాకి ముట్టి శ్వాసపరచని ప్రభావ వారికి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచండి రకరకాల రోగాల నుంచి వడల్లా దని ప్రభావ ప్రతి బిడ్డ తాకిముడి శ్వాస పరిచి ప్రతి బిడ్డను రక్షించుకునే ఆత్మ నశించిపోకునే ప్రభా ప్రతి ఒక్క ఆత్మని ప్రభా దుష్టించి వారిని కాపాడమని ప్రార్థిస్తుండీ దేవా నీకే స్థౌతం నీకేనాలితండి దేవా లక్ష నలభై నాలుగు వేల మందిని దీవించండి ప్రభా గొప్పజనం పట్ల ప్రభ కణీకరించండి దయ చూపించండి ప్రభ నీ యొక్క కృపా వెంబడి కృప వారికి దయచేసి నడిపించమని ప్రార్థిస్తుంది దేవాయిచే ప్రభా అదే రీతిగా ప్రభ నీ రాకడికి ప్రతి బిదం మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చిత్ర ప్రభా మాకు నడిపింపు దయచేసే ప్రభ ఎల్లప్పుడూ ప్రభ నీ రాకడ పర్యంతం మరొక కూడా ప్రభా యొక్క నీ యొక్క ప్రేమను ప్రభా మేము ఆ ప్రేమని మేము గట్టిగా పట్టుకొని నడుచుకునేటకు మీరు మాకు శాంతం ప్రభ దేవాయుజు ప్రభా బూది గంతంలో వరకు కూడా ప్రభా మేము సాక్షిపెడని నిలబడాలా మరి మీరే మాకు తోడ ఇండు నడిపించి మరి మీరు రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని నామంలో ప్రార్థిస్తుండ్రి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి దేవాన్ని కొందనాలు సుత స్తోత్రం తండ్రి ప్రభ ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందలు రజా పొద్దు నుంచి ప్రభు కాపుచ్చి కాపాడినందుకు నీకు వంద ప్రభా భయంకరం ఇండల నుంచి కాపాడుతున్నందుకు నీకు వందలు ప్రభ మరి నైనా ప్రభ వైరస్ల నుంచి అనేక రోగాల నుంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకని కొందండ్రి ప్రభ స్థుతి స్తోత్రముతండి ఎస్ఐ ప్రభ ఎస్ఐ కేబీపీలో ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ కోసం ప్రార్థన తండ్రి ప్రభ మీరు సహాయం దచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభ ఎస్ఐ రాబోతున్న చాలా కఠిన రోజులు ఉన్నాయి తండ్రి ప్రభా ప్రభ పరిశుద్ధ ఆత్మ చేత మేము ప్రార్థన చేసుకొని ప్రభా ఎస వరాలు పొందుకొని నాయన ఎస్ఐ ప్రభా ముందు చూపుతోటి మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ పర్లోక జ్ఞానం నడిపింపు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ విన్న వాక్యం బట్టి నాయన ఎస్ఐ నీకు ఎంత స్తోత్రం తండ్రి ప్రభా వృద్ధాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభావ ఎసయ్య సమయం తీసుకొని ప్రభా నీకు నీకు ప్రిపరెన్స్ ఇచ్చట సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ అవును తండ్రి నేను ఎన్ని పనులు ఉన్నా ప్రభా మీరు లేకపోతే నాయన ఎస్ఐ ప్రభా మా జీవితంలో సున్ననే తండ్రి ప్రభ ఎంత ఆస్తున్నా ఎంత ఈనున్నా తండ్రి ప్రభ మీకు మీరు లేకపోతే మేము సున్ననే తండ్రి ప్రభ ఎసయ్యా మా జీవితంలోకి వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మా కొరకు కలవర్సల్లో మరణించి ప్రభా అందరినీ నీ రక్తం ద్వారా కడిగినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఎసయ్యా మరి రాబోయే దినాల్లోనైనా ఓపిక ప్రేమ నశించిపోతున్నాను తండ్రి ప్రభ అటువంటి అటువంటి చెరకుండా ప్రభా మాకు సాయంత ఇచ్చండి ఇతరులకు నీ ప్రేమ నీ కృప ఎలా నేర్పించాలో మాకు తీర్చిదిద్దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరియు వాక్యం ప్రభా అదేవిధంగా ఈ ప్రార్థన ఇచ్చే అప్పకిస్తం ఏసు క్రీస్తు నామంలో అడిగి తండ్రి అమ్మేన్ మన ప్రభు అయిన ఏసు శాంతి సమాధానం నడిపింపు ఎలక ఎలకాలం తోడైను గాక అమేన్